आ पिमट साधन चतुष्टयानी चबत उंकर भगवत्व साधन चतुष्टय मुक्ति मार्ग में कैवल्यम पटा की जीवन साफल्या अवसरमी साधन चतुष्ट साधना चुपरि कथिता निमशिभि यु सत्स्वेव సన్నిష్టయే నీ బ్రహ్మోపాసనకు నాలుగు సాధనాలు చెప్పబడ్డాయి ఈ సాధన చతుష్టయ సంపన్నుడే బ్రహ్మవిద్యకు అధికారి అది లేని వాళ్ళకి బ్రహ్మవిద్య సిద్ధింపదు ఆ నాలుగు సాధనాలు ఏవంటే ఆదౌ నిత్యా నిత్యవస్తు వివేక పరిగణ్యత ఇహా ముత్ర ఫల భోగ విరాగస్త షట్క సంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం సాధనాచతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం రెండవది ఇహపరలోకాలలో ఫలాలు అనుభవించాలనే కోరిక లేకపోవటం మూడవది షట్సంపత్తిని పెంపొందించుకోవటం షట్సంపత్తి అంటే శమం దమం తితిక్ష శ్రద్ధ సమాధానం ముముక్షుత అనేటువంటివి నాలుగోది ముముక్షుత్వం అంటే మోక్షం కోసం తపన కైవల్యం కోసం తపన బ్రహ్మ సత్యం జగన్మిధ్యేత్యవో వినిశ్చయ सोयं नित्या नित्या वस्तु सोय्यावस्तुेक समुदा ब्रह्म मे सत्यमी कगत् मिथ्याश्वास कलटमें वस्तु विवेकमें चपबड़ती तैराग्यम जिहास दर्शनश्रवणादि దేహాది బ్రహ్మ పర్యంతే హనిత్యే భోగవస్తుని హ్యనిత్యే భోగ్యవస్తుని ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ్యవస్తువులు అంటే అశాశ్వతమైన సుఖాలలోని దోషాలను తెలుసుకోలేని మానవ శరీరం నుంచి ఆ దోషాలను తెలుసుకోగల బ్రహ్మశరీరం వరకు గల సమస్త జన్మల్లోనూ అనుభవించదగిన అన్ని రకాల సుఖాలు ఇవన్నీ కూడా అశాశ్వతాలను గ్రహించి వాటిమీద ఇచ్చలేకపోవటమే వైరాగ్యం విరజ్య విషయవ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతవస్థ మనస్యతే అసంఖ్యాకమైన ఇంద్రియ విషయాల్లోని దోషాలను తెలుసుకొని వాటి నుంచి మనస్సును మరల్చి గమ్యమైన ఆత్మసాక్షాత్కారంపై స్థిరంగా లగ్నం చేయటాన్ని శమం అంటారు విషయభ్య పరావర్త్యం స్వస్వగోళకే ఉభయమింద్రియాణం సదమ పరికీర్తిత బాహ్యానాలంబనం వృత్తేమా జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మం మీద స్థిరపరచటాన్ని దమం అంటారు బాహ్యాకర్షణలకు లొంగక మనస్సును అంతర్ముఖమవటాన్ని మనస్సు అంతర్ముఖమవటాన్ని ఉపరతి అంటారు సహనం సర్వుఃఖానామ ప్రతీకారూర్వకం చింత విలాపరహిత సా తితీక్షా నిగద్య శీతలం ఉష్ణం క్షుత్పిపాసలు అంటే ఆకలిదప్పులు మొదలైన ఈతిబాధల్ని ఓర్చుకుంటూ ఇతరుల వల్ల జరిగే అవమానాలకు ప్రతికారం తీర్చుకోగల నేర్పు శరీరదారుఢ్యం కలిగి ఉండి కూడా అలా చేయకుండా వాటి వల్ల ఏమాత్రం వ్యాకుల పడకుండా తితిక్ష అంటారు శాస్త్రస్య గురువాక్య సత్యబుజావధారణం సా శ్రద్ధ కథిత సద్భిర్య సర్య వస్తుపలభ్యతే శాస్త్రవాక్యాల్లోని గురువాక్యాల్లోనూ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు దీనివల్ల సత్య సాక్షాత్కారమవుతుంది ఈ విశ్వాసాన్ని అంధవిశ్వాసంగా భావించకూడదు ఆ వాక్యాలలోని గూఢార్థాన్ని గ్రహించి తద్వారా కలిగిన అచంచల విశ్వాసంతో వాటిని హృదయపూర్వకంగా ఏకాగ్రతతో అభ్యాసంచెయ్యాలి సర్వ స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి తత్సమాధానమిత్యుక్తం నూ చిత్తాలనం ఏకాగ్రలక్ష్యంతో బుద్ధిని ప్రత్యేగాత్మయందు అంటే పరబ్రహ్మమునందు నిలపటాన్ని సమాధానం అంటారు తత్వశాస్త్రం మీద వాదోపవాదాలు చేసి పొందే సంతృప్తి కోసమో తత్వశాస్త్రం మీద వాదోపవాదాలు చేసి పొందే సంతృప్తి కోసమో కాలక్షేపం కోసమో పరమాత్మ గురించి ఆలోచించటం నిష్ప్రయోజనం అంటే శుష్క వేదాంత ధ్యానం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు अहंकारादिदेहांधा ज्ञानकता स्वस्वबोधन मुक्ति मुता अज्ञान वाल कल देहभाव अहंकार वीट कलगे इतर बंधाल तुक रूपा तेसकोनी आत्मसाक्षात्कार द्वारा ముక్తి పొందాలనే తపనే ముముక్షుత అంటారు మంద మధ్యపి రూపాసి మంద మధ్యమ రూపాగ్యేన శమాదిన ప్రసాద గు ప్రవృద్ధూయతే ఫలం ఈ ముముక్షుతతో మంద మధ్యమ ఉత్తమమనే మూడు స్థాయిలున్నాయి సాధకుడు మందమధ్యమస్థానాలలో ఉన్న మందమధ్యమస్థాయిలలో ఉన్న సద్గురుకృపచేత వైరాగ్యం అలవడి చెట్టచివరకు పరమానందరూపమహాఫలాల్ని పొందవచ్చు వైరాగ్యం చుముక్షుత్వం తీవ్రం ఎద్యతే తస్ వార్ధవంత సువు ఫలవంత శయ ఎవరిలో వైరాగ్యం ముముక్షుత తీవ్రంగా ఉంటాయో వాళ్లలో శమమాధులు సార్థకమై శీఘ్రంగా ఫలాలను ఇస్తాయి ఏతయోర్మందత ఏతయోర్మందతయత్రరక్తత్వముక్షయో మరవు సలిల వత్తత్ర సమాదేర్భానమాత్రత ఎవరిలో వైరాగ్యం మోక్షేచ్ఛ మందంగా ఉంటాయో వాళ్లల్లో కనిపించే శమధమాదులు ఎడారిలో మరీచికల వంటివి అంటే ఎండమావుల్లాగా మిథ్యామాత్రమైన వైరాగ్య మోక్షేచ్ఛలు ममताल प्रभंजन को भक्तिर गी स्वस्वरूपुस भक्तिरिभिधीये भक्ति अंटेटो मोक्ष मोक्ष साधन कोसम उ భక్తి యొక్క ఔన్నత్యాన్ని చెబుతూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు మోక్షకారణ సామగ్ర భక్తిరేరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య మోక్షకారణ సాధనాల్లో భక్తి అత్యుత్తమమైంది స్వస్వరూపాన్ని అంటే నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే తీవ్రమైన తపననే భక్తి అంటారు ఈ నిర్వచనం అద్వైత వేదాంతపరమైనది ద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల ప్రకారం భగవంతుని పట్ల ప్రేమోన్మాదాన్ని మమతానురాగాలను భక్తి అంటారు కానీ అద్వైత వేదాంతం ప్రకారం స్వస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలనే తీవ్రమైన ఇచ్చనే భక్తి అంటారు గురు గురుసాన్నిధ్యంలో ప్రశ్నించుట స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుతసాధనసంపన్నజిజ్ఞాసుమన ఉపసీదేద్ం ప్రాజం ఎస్మాత్ బమోక్షణం ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే భక్తి కళ శికీర్షువు బ్రహ్మనిష్ఠువైన ఆచార్యున్ని ఆశ్రయించి బంధ విముక్తి కోసం ప్రయత్నించాలి ఆయన బంధాల నుండి మనకు ముక్తి కలిగిస్తాడు ఆత్మస్వరూపంలోని నిజమెంతో తెలుసుకోవటమే భక్తి అని ఇతరులు చెబుతారు ఇంతకు ముందు శ్లోకంలో విషయమే ఇక్కడ కూడా తెలపబడింది ఎందుకంటే మనం నిజానికి ఆత్మస్వరూపులమే అయినా అజ్ఞానమనే ముసుకు దాన్ని మననుంచి దాచేస్తున్నది శ్రోత్రియో వృజినో అకామహతో యో బ్రహ్మవిత్తమ బ్రహ్మణ్యుపరతశాంతో నింధనయి వానల అహేతుక దయాసింధు బంధురామత సత అటువంటి ఆచార్యుడు వేదవేదాంతాల్లో యథార్థ జ్ఞానం కలిగినవాడు పాపరహితుడు కోరికలు లేనివాడు బ్రహ్మజ్ఞాని నిరంతరం బ్రహ్మతత్వంలోనే లీనమై ఉండేవాడు ఇంధనం అంతా వల్ల చిట శాంతంగా వెలిగే అగ్నిలాంటివాడు సాగరుడు వినమ్రుడైన శిష్యులకు ఆత్మ లాంటి వాడు అయి ఉంటాడు తమారాధ్య గురు భక్త ప్రహ్వాశ్రయసేవనై ప్రసన్నం తమను ప్రాప్య పృచ్ే జ్ఞాతవ్యమాత్మన అటువంటి గురువును సాధకుడు భక్తితో ఆరాధిస్తూ వాక్కులతోనూ శుశ్రూషలతోనూ వినభ వినయ భయభక్తులతో సేవ చేస్తూ ప్రసన్నుణ్ణి చేసుకోవాలి ఆపై ఆత్మజ్ఞాన విషయాన్ని గూర్చి ప్రశ్నించాలి అటువంటి గురువును శరణు వేడే విధానాన్ని శంకర భగవత్పాదుల వారు ఇప్పుడు వివరిస్తున్నారు స్వామి నమస్తే నత లోకబంధో ి ఓ స్వామీ ఆశ్రితమందారా కారుణ్యసింధో మీకు నా నమస్కారాలు జనన మరణ సంసార చక్రంలో చిక్కున్న నన్ను తమ కరుణామృత వర్షధారలతోనూ కటాక్ష వీక్షణాలతోనూ ఉద్ధరించండి అంటూ శరణ వేడాలి దుర్వార సంసారదవాగ్నితప్తం దోధూయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యదహం నజానే ఆర్పలేని సంసార బడబాగ్ని నన్ను దహించివేస్తోంది పూర్వజన్మ సంస్కారాలనే పెనుగాలు నన్ను సమూలంగా కుదిపేస్తున్నాయి భీతితో భయంతో దిక్కుతోచక మిమ్మల్ని శరణువేడుతున్నాను మీరు తప్ప ఇతపరెరుగను శాంత మహాంతో నివసల్లోకహితం చరంతీర్ణాస్వయం భీమభవార్ణవం జనాన పితయంత వసంత ఋతువు సచరాచర సృష్టికోటికంతటికి ఎలా మంచి చేస్తుందో అలాగే కొందరు శాంత చిత్తులైన మహాత్ములు కారణం లేకుండానే ఇతరులకు మంచి చేస్తారు భీకర సంసారసాగరాన్ని తాము తరించి ఇతరులు తరించటానికి సహితం సహాయపడతారు అయం స్వభావ స్వత ఏవత్పర शमापनोदप्रवण महात्म सुधा सुरेस्वयर्क कर्कश प्रभातिक्षि किला इतर कष्ट तटा की वालू स्वभाव सिद्ध वारंत वारे कदलीवस्टर एलागंटे సూర్యరశ్మి వేడికి మలమల మలమలమాడిపోతున్న భూప్రపంచాన్ని చంద్రుడు తనంతటి తానుగా చల్లని కిరణాలతో సెద తీరుస్తాడు కదా ఇది అందరికీ అనుభవైక వేద్యమే బ్రహ్మానందరసానుభూతికలితై పూతై సుశీతైరియుతై విష్మద్వాక్కలసోర్జతై శ్రుతిర్వాక్యామృతైసేచయ సవతదవదహనజ్వరేం ప్రభో ధన్యాస్ క్షణక్షణగతే పాత్రీకృతీ ప్రభు ఈ ప్రాపంచిక దావానం నన్ను దహించి వేస్తున్నది బ్రహ్మానంద రసానుభవంతో నిండి పవిత్రములైన మీ చల్లని అమృతవాక్కులను నాపై వర్షించి నా తాపాన్ని ఉపశమించండి మీ కటాక్ష వీక్షణాలు క్షణమాత్రం ఎవరిపై ప్రసరిస్తాయో వాళ్ళు మోక్ష సాధనకు అర్హులై మీ స్వకీయులవుతారు कथम तरय सिंधु कामें कतमोस्त्युपय जानेन किंचित कृपया वह प्रभो संसार दुख क्षतिमा तुस्वा चवर की वेडकोटा महात्मा नैन संसार सागराने दाटे ఉపాయం ఎట్టిదో నాకు ఏ గతి పట్టనున్నదో అణుమాత్రమైనా నాకు అవగాహనకు రావటం లేదు నన్ను అనుగ్రహించి ఈ జన్మ మృత్యు సంసార దుఃఖాన్ని తొలగించండి